స్తో ప్రభా పరిశుద్ధి మహిమలకు దేవ రాజుల రజ ప్రభుల ప్రభావాలైన కూడిన ప్రభావం త్వరగా రప్పించండి ప్రభా సర్వోన్నత దేవ సత్య స్వరూపి ఆత్మస్వరూపి మృత్యుంజేయడా రాజులకు రజ ప్రభులకు ప్రభు దేవాది దేవ మహిమ స్వరూపి ఆకాశాన్ని భూమిని సృష్టించిన మహమ్మహా గొప్ప దేవుడవ తండ్రి అబ్రహాం హిసాఫ్ యాకబుల గొప్ప దేవుడవ తండ్రి మా పితరుల దేవుడవు తండ్రి ఏసునాథ మీకు వందనాలు ప్రభా అ మీరు ఆకలి అతి ఉంది ప్రభా మేము రజా రక్షింపబడిన విధంగా మా సహోదరులు మా బంధు ప్రియులు మా మిత్రులు అందరూ కూడా రక్షింపబడాలా తండ్రి ఒక ప్రభావ మీరు ఆకలి ఉంది ప్రభ ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభ కాబట్టి ఏసుప్రభ ప్రతి ఒక్క ఆత్మను కాపాడే బాధ్యత మీరు మాకు ఇచ్చిన మా పని అదే సుప్రభ కానీ మేము నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం క్షమించండి ప్రభ ఉపయోగించి దేవ యొక్క పశుద్ధ చేత ప్రభు మమ్మలని సేవలో విజృంభించి వాడుకోండి ప్రభా ఇదిగో ప్రభా సమర్పితమైన జీవితాలు మీ మధ్య ఉన్న ప్రభా మీరు వాడుకోండి సంబంధలోకి నడిపించండి శోధనని శ్రమని జయించే ప్రభా శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా అడియకుండా భయపడకుండా ప్రభానం సహించే ఆత్మ వరాలు ఫలాలు అభిషేకాలను పొందుకొని ముందుకు నడిపింపబడే కృప భాగ్యము మా అందరికి మీరు దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభామ పేరు పేరుని అభిషేకించి వాకించే మీరు మాతో మాట్లాడి పాటల ద్వారా మైంపొంది ప్రభావం మీరే కృప జరి ఏసయ్య మహిమనత నామమున ప్రార్థన చేసిన తల్లి నములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశము కోల్పోయినకును బాధాలను బాధాలండి బ్రతికేస్తా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలి నయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా బ్రతకాలేనయ్యా రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపి రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ బాటలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ బాటలు నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కడతా నీవేనా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలినయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలినయ్యానే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా నన్ను సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా అలలుయ్యా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ పాట పాడతారు దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోగా ఏసే నిరక్షణ ఏ సే నిరీక్షణ ఏ సే నిరక్షణ ఏ సే నిరీక్షణ కళలో కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇక కలత చెందకు హోరు గాలులు వీచగా తుఫానులే చెలరేగ మాట మాత్రం సెలవి అగని మలమాయనుగా హోలుగాలు చూఫానులే చల రే గ మాట మాత్రం చలవి యని మల మాయనుగా ఏ నిలవికా భయం చందకు కళ్ళలో కందిరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇక నిలత చెందకు నెమ్మది లేకున్నదా గుండల్లో గాయమినదా ఇక అవి ఉండబోగా కరువు కడ్గములొచ్చిన నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయము చెందకుమా కరువు అడ్గములొచ్చిన నింద వేదన చుట్టిన లోకమంతా ఏకమైన భయము చంద్రకుమే నిరక్షక దిగులు చంద్రకునేవిక ఏసే విమోచక సంతసించుము నీవిక కలలకుర గుండెల్లో దిగ ందుకుని కల చెందుకు నెమదికున్నదండలో కలమైనదా ఇక అవి ఉండబోగా ఏసే నిరక్ష ఏసే నిరీక్షణ ఏసే నిరక్షకా ఏడో వచ్చిన అంటే ట్వంటీలో ట్వంటీ సెవెన్ వచ్చినాము ప్రాధాన్యం తీసుకొని స్టార్ట్ చేద్దాం పరిశుద్ధ ప్రేమల దేవాకృపల కండి దేవాయతు ప్రభానికి లేఖలేని బంధనాలు ప్రభా దేవాయతు ప్రభ మరి వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మీ యొక్క హస్తం చోడించి మాకు నడిపించని దేవాయత్స ప్రభా మాలో సొంత తణపులు సొంత ఆలోచనలను ఏసుకృష్ణ నామంలో గది కొట్టి వేసి ప్రభా మరి నీ యొక్క నోటి మాత్రం ఆ యొక్క నోట్లను నింపండి ప్రభా దేవాయప్రభ మరి వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా ప్రతి వాక్యం ప్రభా మరుదన రాయబడి ఉండాలి తండ్రి మా ఆత్మయ మెరువిపండి దేవాయత్స ప్రభా మాత్మని నీకే స్తోత్రం నీకే ఉండాలని తండ్రి దేవాయచ ప్రభా మరి యొక్క వాక్యం నడిపిస్తుండగా నీ యొక్క మాకు తోడించండి నీ యొక్క ఆలోచన మాకు కలిగచ్చేయండి ప్రభా దేవా ప్రభావ మీరే మాకు తోడయండి ప్రభావ పరిశుద్ధ పంచేసి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంది అమ్మాయిలు ఇరవై ఇరవై ట్వంటీ సెవెంత్ వచ్చినాము వినబడుతుందా వినబడుతుంది సిస్టర్ నరుని ఆత్మ ఏహోవా పెట్టిన దీపము అది అంతరంగము అంత అంతరంగము అంత చోదించును అంటే నరుని ఆత్మ ఏహోవా పెట్టిన దీపం అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అంటే నరునికి ఆత్మ ఇచ్చింది ఎవరు ఏజ్ ప్రభు మనం జెనసిక్స్ లో చూసుకుంటామనమాట ఆ జెనసిక్స్ సెకండ్ చాప్టర్ లో సెవెంత్ వచ్చిన మనకి ఏమన్నా అంటే ఆ దేవుడైన ఏహోవా నీలమట్టితో నరుని జన్మించి నిర్మించి వాణి నాశిక జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను అంటే చూడండి అక్కడ దేవుడు ఏమంటుండో ఆ దేవుడు ఎప్పుడైతే ఆదము అవని తయారు చేసినాడో ఆ రోజు దేవుడు ఏం చేసిందంటే జీవం అనేది వాళ్ళలో ఊపిండు కదా ఎప్పుడైతే నాసిక నంద్రంలో జీవ ఆయన యొక్క జీవం ఊపిండో అప్పుడు ప్రతి జీవాత్మ అనేది కలిగింది అనమాట జీవాత్మ అంటే ఏంటిది దేవుని యొక్క వాక్యము మన రుదల పలకల పైన జీవం కలుగుతుంది మన బాడీలో అయినా మన తలంపులోనే కానీ మన మాటలోనే కాని మన చాసులోనే కానీ ఎక్కడైనా తల నుంచి వరకు మనం వెలిగింపబడాలా జీవం కలిగి ఉండాల మనకు స్వస్థత లేని చోట్ల స్వస్థత కలగాలన్నమాట అయితే ఈ స్వస్థత ఇవన్నీ కలగాలి అనంటే దేవుడు మనకు పెట్టిన ఆత్మ అనమాట అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండాలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటే సరైన మార్గంలోకి మనం నండబడగలుగుతాం ఇక్కడ ఏమని నరుని ఆత్మ ఏవో పెట్టిన దీపం అని అంటే దేవుడే నరునికి ఆత్మ పెట్టిడు ఆ ఆత్మ పెట్టిన తర్వాతకు అది అంటే అంతరంగంలో అంత్యూ శోధించును అంటే దేవుడు మనకు పరీక్ష భర్తనే ఉంటాడన్నమాట ప్రతి దినము ప్రతిరోజు ఎందుకంటే విశ్వాసంను చూడడానికి అనమాట దేవుడు ఆయన ఎంతో ప్రేమించింది కదా ఏసప్రభు మన కొరకు ఆయన శిల్వ పొందిన దేవుడు తిరిగి రానయ్యి దేవుడు కాబట్టి దేవుడు మన కోసం మరణం పొందిండు కాబట్టి ఆ దేవుడు ప్రతి వారికి పరిశోధన చేశాడమాట అంటే అంతరంగాన్ని ఆయనే శోధిస్తామంట ఇప్పుడు యోబు విషయంలో చూసుకుంటే కూడా చూడండి దేవుడు ఆజ్ఞ ఇస్తేనే యోబు వెళ్ళిండు ఆ యొక్క శ్రమలకి అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తేనే యోబు దగ్గరికి శ్రమ వచ్చింది అన్ని ఎట్లా వచ్చింది దృష్టిపోయి ఆజ్ఞ తీసుకుంటారు దేవుని దగ్గర ఇది కూడా అంతే అనమాట ఎట్లంటే మనం దేవుళ్ళు విశ్వాసంలో ఎదిగిన కొద్దికి విశ్వాసంలో మనం నడుచుకున్న కొద్దికి మనకు దేవుడు ఏం పరీక్ష పెడతా ఉంటా ఇప్పుడు మనము చదువుకొని ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తామో పాస్ కావడానికి అదే రీతిగా మనకు ఆత్మీయమైన జీవితంలో కూడా పరీక్ష అనేది ఉంటదన్నమాట ఎందుకంటే మన అంతరంగాన్ని దేవుడు ప్రతిరోజు పరిశోధిస్తూ ఉంటామన్నమాట ఎందుకంటే ఆ పరీక్షలో మనము పాస్ కావాలా ఆ యొక్క శ్రమ మనకి వస్తే ఆ శ్రమను చేయిస్తేనే మనకు అనుభవం అనేది తెలుస్తుంది ఒకవేళ మనం పరీక్ష రాయకుండా ఆ ముందుకు వెళ్ళిపోతే ఏమన్నా ఉంటుందా చెప్పండి చదువుకొని మంచి ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వస్తే మనం పాస్ అవుతాం కదా ఎగ్జామ్స్ టైమ్స్లలో అదే రీతిగా దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ ధ్యానించి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకొని దేవుని యొక్క వాక్యానికి విధేతగా కలిగి నడుచుకుంటేనే మనము అన్నిట్లో విజయం పొందగలుగుతాం ఎందుకంటే ఆయన నరుణికి ఏమి ఇచ్చిందంటే దేవుడు పరిశుద్ధాత్మ వాళ్ళలో నింపిండోడు ఆయనే శీలింగ్ చేసుకున్న ప్రతి ఆయన ఎందుకంటే ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మన కొరకు ఆయన సిరివిన రక్తం కాచి ఆ రక్తం చేత మనల్ని కొన్న దేవుడు కాబట్టి మనకు జీవాత్మ అనేది ఆయన నరుని ఆత్మ ఏవోవ పెట్టిన దీపము కాబట్టి ఆ అంతరంగమును శోధించడు అందుకే ప్రతి శోధనలో మనం విజయం పొందాలి మనకు సమస్యలు వస్తాయి ఉంటే ఆ సమస్యలన్నీ జయించి జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోలా ఎందుకు ఈ సమస్య వచ్చింది అని మనం అక్కడే ఆగిపోవద్దు ఆ సమస్య దేవుడు ఎందుకు పెడుతున్నా అంటే ఈ రోజు ఆ సమస్య నీకు ను నువ్వు దాన్ని అనుభవించిన కాబట్టి రేపు పొద్దున ఇలాంటి సమస్య ఇతరులకు రా వస్తే నువ్వు వాళ్ళకి ఈజీగా చెప్పగలుగుతావు ఎందుకంటే అది అనుభవం మనకు తెలుస్తుంది కాబట్టి అందుకే మనము ప్రతి విషయంలో అనుభవపూర్వకమైన సేవ మనం చేయాలా ప్రతి విషయంలో తగ్గించుకొని మనం సేవ చేస్తూనే ఉండాలా చూడండి నెక్స్ట్ వచ్చినము ట్వంటీ ఎయిత్ సత్యము రాజును కాపాడును కృపా అతడు తన సింహాసనము స్థిరపరచు కొనును చూడండి కృపా సత్యము రాజును కాపాడును అంటే కృపా సత్యము దేవుని యొక్క కృప మన పైన ఉంది సత్యం అంటే దేవుడే కదా దేవుని యొక్క వాక్యం మనలో ఉంటేనంట ఆయన బిడ్డలుగా మనం ఉండగలుగుతాము ఆయన కాపాడుతుంటాడు క్షణంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనే మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఆయన రక్షిస్తూనే ఉంటాడు ఎందుకంటే శోధన వచ్చింది ఇప్పుడు యోగు విషయంలో చూడండి యోబుకి ఎంతో శోధన వచ్చింది ని ఆయన శోధనలన్నీ జయించుకుంటే వెళ్ళిపోతూనే ఉన్నాడు కానీ ఆయన ప్రాణం మాత్రం పోలేదు ఎందుకు పోలేదు యోబు ప్రాణము ఎందుకంటే దేవుని యొక్క కృప యోబు పైన ఉంది కాబట్టి ఆయన శ్రమలు అన్ని భరించినాక కూడా ఆ శోధనలన్నీ భరించడాక కూడా దేవుని యొక్క కృప ఆయన ఆయన యొక్క జీవమైన వాక్యము యోబులో ఉంది కాబట్టి ప్రతి విషయంలో ఆయన విజయం పొందగలిగి ఈ రోజు కూడా అంతే దేవుని యొక్క సత్యం మరణలో ఉంది కాబట్టి ఆ సత్యమైన వాక్ మన హృదయంలో ఉంటేనంట మనం ఎక్కడ పోయినా కాపాడబడతాం ఎందుకంటే దేవుని యొక్క కృప వెంబడి కృప మన వెంబడే ఉంటది ఆయన బిడలగా మనము కాబట్టి రాజు బిడ్డలం కాబట్టి మనం రాజులాగానే జీవించాలం అంటే ప్రతి విషయంలో మనం తగ్గించుకోవాలి ఎలా ఎలా తగ్గించుకున్నాడో ఏ అదే రీతిగా మనం కూడా తగ్గించుకొని దేవుని యొక్క సత్యాన్ని అనేకలు ప్రకటన చేయాలన్నమాట ఎందుకంటే ఆయన సింహాసనము స్థిరపరచుకులను దేవుని యొక్క సత్యమైన అంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉండి మనం అనేకలకు దేవుని యొక్క సత్యం బోధిస్తుంటేదంట ఆయన సింహాసనం మీద మనకు ఆ ఆ స్థిరపరచుకొను అంటే ఆ సింహాసనం అనేది మనకు దేవుడిస్తానంట సింహాసనం అంటే దేవుని యొక్క బిడనగా అంటే ఆయన రైట్ సైడ్ పక్క మనము కూర్చోవాలనమాట అట్లా దేవుని యొక్క బిడగా మనము ఉండగలుగుతాం అనమాట అట్లా మనము అన్ని విషయంలో మనం విజయం పొందుతూనే ఉండాలి ఎందుకంటే చూడండి నరుని ఆత్మ ఏ పెట్టిన దీపము కాబట్టి అది అంతరంగమును శోధించును మరి ఇదే వాక్యం మనకి ఎక్కడ అంటే ఆ యోబు థర్టీ టూల ఎనిమిదో వచనంలో చూసుకుంటే ఆయనను నరునిలో ఆత్మ ఒకటై సర్వశక్తుడు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును చూడండి ఆయనను నరు నరులలోనంట ఆత్మ ఒకటే ఒకటే ఆత్మ ఉంది కానీ సర్వశక్తుని దేవుని ఊపిరి అంట వారికి వివేచన కలగజేయును అంటే ఒకటే ఆత్మ ఎవరిది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అంట నరు లోపల ఉండాలంట అంటే ఏకమంచు కలిగి ప్రార్థించాలా ఏక మనుషు కలిగి ప్రతిధి కదా అంటే సహవాసం కావాలా ఇవన్నీ కావాలి అంటే మనకు కావాల్సిన దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఎందుకంటే దేవుడు ఒకటే చెప్తుంది నరుణంట ఆత్మ పుట్టించింది ఒకటే కానీ సర్వశక్తిని ఊపిరి అంట అందరికీ వివేచనంట వివేచన అంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే ఆయన ఊపిరి మనలో ఉంటే ఆయన ఊపిరి మనకు పోసును కాబట్టి ఆ ఊపిరి మనలో ఉంది మనం బ్రతుకుతో మనం జీవిస్తున్నాము సజీవులెక్క మనం నిలబడినము కాబట్టి ఆయన ఏం చేసిన దేవుని వాక్యం ఎల్లప్పుడు మనం ధ్యానిస్తుంటానంటే మనకు వివేచన కలగజేయబడుతుంది దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడు ధ్యానిస్తుంటే మనకి ఏమవుతుంది వివేచన అనేది కలగజేయబడుతుంది ఎందుకంటే ఆయన ఊపిరి పోసిన దేవుడు కాబట్టి మళ్ళీ ఇదే వచనంలో అంటే యోబులోనే చూసుకుంటే యోబు ముప్పై మూడు నాలుగులో చూసుకుంటే దేవుని ఆత్మ నేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను చూడండి దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఏమి చెప్తుంది ఆ థర్టీ టు వచనంలోనేమో నరుని ఆత్మ ఒకట ఉన్నది సర్వశక్తులు దేవుని ఊపిరి వారికి వివచన కలగ అని ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ముప్పై మూడు నాడులో యోగులో ముప్పై మూడు నాడు ఏమో దేవుని ఆత్మంటే మనల్ని సృజించింది కాబట్టి సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చను అంటే దేవుని యొక్క శ్వాసనే మనకు జీవం ఇచ్చాను ఆయనే పిల్లలము ఆయనే ఆస్తి అంటే దేవుని యొక్క ఆస్తిలము మనమే మన ఆస్తి ఎవరు అంటే మన పిల్లలు ఎట్లా చెప్పుకుంటామో దేవుడు దేవుడు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాయి ఎందుకంటే శ్వాసము నాకు జీవమిచ్చెను ఆయన పిల్లలు మనం దేవుని యొక్క పిల్లల మనం కాబట్టి మనకు జీవం అనేది కలుగుతుంది దేవుని యొక్క ఆత్మనంట నరుని సుజ సృజించింది కాబట్టి సర్వశక్తిని యొక్క శ్వాసము మనకి జీవం అనేది ఉంటుంది అంటే దేవుని యొక్క వాక్యం ధ్యానించడం వల్ల మనకు జీవం అనేది కలుగుతుంది లాస్ట్ చూసుకున్నాము రోమ ఐదు ఐదులో అయితే రోమ ఐదు ఐదులో ఏమనుందంటే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేవునని ఎరిగి శ్రమలయందు అతిశ్రయపడము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుతూ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమరింపబడి ఉన్నది చూడండి మనకు దేవుడికి ఫస్ట్ వచనం లేమని చెప్పి నరుని ఆత్మ ఏహో పెట్టిన దీపం కదా అది అంతరంగము శోధించును అని ఫస్ట్ లో మనకు చూసుకున్నాం కానీ ఇక్కడ చూడండి అయితే శ్రమ అనేది ఉంటుంది ఓర్పు అనేది ఉంటుంది శ్రమ వచ్చింది దాన్ని మనము జయించను జయించడం మనకి ఏం రావాలా ఓర్పు రావాలా ఓర్పు వస్తే మనకి పరీక్ష అనేది వస్తుంది అంటే శ్రమ వస్తూనే ఉంటది మనం ఓపికతో ఉంటూనే ఉండాలా ఓడ్చుకుంటూనే ఉండాలా ఓడ్చుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది మళ్ళా పరీక్ష వస్తుంది పరీక్ష మీద మళ్ళా పరీక్ష వస్తుంది మనం అది నిరీక్షణ చేయాలా ఆదంతత కలగజేయను ఏ హోవా శ్రమలన్నింటిలో అతిశ్రయపడను చూడండి పౌలు కూడా ఆయనకు ప్రతి శ్రమలన ఆయన ఎంతో సంతోషించి ఆనందించారు అదే రీతిగా మనం కూడా దేవుడు మనకు తోడయ్యి ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడే దేవుడు ఆయన యొక్క పరిశుధాత్మ మనలో ఉండి మనకు గైడెన్స్ ఇచ్చి మనం నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన సర్వశక్తి దేవుడు కాబట్టి ఆయన మనం కాపాడుతున్నాం కాబట్టి ప్రతి విషయంలో మనం ఎల్లప్పుడూ సంతోషించి ఆనందించాలా ఎందుకంటే ఈ నిరీక్షణ అంత మనలో అంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ అనమాట అంటే ఏ విషయంలో కూడా మనం సిగ్గుపడకుండా ధైర్యంగా సత్యని ప్రకటన చేయాలా ఎందుకంటే ఆయన అనుగ్రహించండు ఏం అనుగ్రహించిడు మనకి ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహించిండు దేవుని యొక్క ప్రేమనంట మన హృదయంలోనంట కుమరింపబడి ఉన్నది అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకుంటానంట ఆయన ప్రేమ మనలో నిండుకొని అనేకుల దేవుని యొక్క సత్యని మనము ప్రకటన చేస్తూ ఉంటాం దేవుని యొక్క సేవకు వెళ్ళాలి ఆయన సత్యని మనం ప్రకటన చేయాలా అప్పుడైతేనే దేవుని యొక్క దీవెనలో మన పైన కుమరింపబడి ఉంటాయన్నమాట ఎందుకంటే పరిశుద్ధాత్మను ప్రతి వారికి సువాత అందబడాలనే ఆయనే ఆశ కోరిక తండ్రిది మరి ఆయన తండ్రి ఆశ కోరిక తీర్చిన వల్లే ఆయనకి సంతోషపరిచిన అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ సంతోషపరచాలా దుఃఖించదన్నమాట దేవుని యొక్క పరిశుద్ధాత్మ అందుకే ఆయన పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ సంతోషపరచాలంటే ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి మనం చేయాల్సింది రెండు పూర్ణ మనసుతోటి పూర్ణ ఆత్మతోనే పూర్ణ వివేకంతో ఆయన స్థుతించాలా పొరుగు వాళ్ళని ప్రేమించడము మరి దేవుని యొక్క సత్యం ప్రకటన చేయడమే ప్రేమ ఆయన పరిశుద్ధాత్మని వెళ్ళినప్పుడు మనము సంతోషపరచాల దుఃఖించద్దు కాబట్టి దేవుడు మనకు తోడయ్యున్నారు కాబట్టి ఈ వాక్యము మనకు తెలియజేయబడుతుంది మరి దేవుడు చిన్న వాక్యం దేవించినట్టు అని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధర ప్రేమ దేవా నీకే స్తోత్రం నీకే వందనా ప్రభ దేవాయచ ప్రభా మరి వాక్యం చేత మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా దేవాయచ ప్రభా నువ్వు జీవం పోస్తేనే మాకు జీవం వచ్చింది ప్రభా దేవాయచప్రభా ఈ వాక్యం ధ్యానించడమే ప్రభా మాకు జీవము ప్రభా నీ వాక్యం ధ్యానించిన ప్రతిసారి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో వెలుగుతుంది కాబట్టి ప్రభా అప్పుడే మేము జీవించిన వారేమవుతాం తండ్రి దేవ మమ్మల్ని సజ్జులెక్క నిలబెట్టిన ప్రభా కేవలం ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే ప్రభా మమ్మల్ని సజ్జు ప్రభా దేవ వాటన్నిటిని బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా దేవాయచ ప్రభా మరి యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రభా మాకు ప్రేమ నిచ్చిన ప్రభా వాటిని బట్టి ప్రభా మేము మనసు నుంచి నడుచుకోవాలా దేవ మాకు సహనము ఓపిక దీర్ఘశాంతం మాకు దయచిన ప్రభా ఎందుకంటే ప్రభా ఈ చివరి డిసాస్టర్లో ప్రభా సహనం పోతుంది ఓపిక పోతుంది దీర్ఘశాంతం అనేది లేకుండా పోతుంది ప్రభా జనల కాబట్టి ప్రభా మరి ఈ యొక్క జనల కాబట్టి ప్రభా ఈ లోకరీతిగా మేము ఆలోచించకుండా ప్రభా ప్రతిదీ మేము ఆత్మీయంగా ఆలోచించి అనేకలకే మేము సత్యాన్ని ప్రకటన చేయాలంటే ప్రభా మాకు సాహనము ఓపిక దీర్ఘశాంతం కావాల ప్రభ మాకు దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా సహాయపడమని ప్రార్థిస్తుండీ దేవ నీకే స్తోత్రం నీకే ఉన్నా నీకే కృతజ్ఞతలు స్తోత్ర ప్రభా మరి సేవకులు ప్రభు యొక్క సత్యాన్ని అనేకలకు ప్రకటన చేయడానికి వెళ్లారు కాబట్టి ప్రభ వారికి ప్రభుని యొక్క అస్త్రం తోడించి నడిపించని ప్రభా అక్కడ అక్కడ అడుగు పెట్టిన వారికి స్వాధీనం చేయండి అక్కడ అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ప్రభ చీకటి శక్తులు అదే రీతిగా ప్రభా అక్కడ ఎంత మందికి అయితే చూత అందిస్తున్నారు ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా ఏచుకృష్ణనామంలో మారుమాలా ఏచుకృష్ణ నామంలో రక్షణ తీసుకోవాల ప్రభా ఏచుకృష్ణనామంలో వారి బ్యాప్తిజం పొందాలా తండ్రి లేవా మీరే ఆత్మకార్యం జరిగించే ప్రభా వారి బ్రదర్స్ కి అందరికీ కూడా ప్రభా మీరైతే నడిపించిన ప్రభా యొక్క దూతల్ని కాపుదలగా దయచండి యొక్క రెక్కల కింద భద్రపరచుకున్న ప్రభావ వారందరినీ కూడా ప్రభా యొక్క జీవక్రంథంలో వారి పేర్లు రాయబడి ఉండాలా తండ్రి మీరే గొప్పకారాన్ని జరిగించని ప్రభావ ప్రతి వారి లో ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి ప్రభా మమ్మం కూడా ప్రభాని యొక్క రక్షణ ముద్రించుకునే ప్రభా న యొక్క జీవ గ్రంథం ప్రభా మా అందరి పేర్లు కూడా రాసుకుని పెట్టుకునే ప్రభా నీకు నీకే ఉన్నాట్టండి దేవాయత్స ప్రభా ప్రతి వారిని ప్రభా యొక్క కృపా కృప వారికి దయచేసి దేవ జీవితం ఫలిపరితాన్ని దయచేసి ప్రభా మరి ఎక్కడికి వెళ్ళినా మేము సాక్షి నిలబెట్టి ప్రభా నీ నామనికి తెచ్చేలాగా మేము జీవించడానికి సహాయపడమని ప్రభా మరి మీరే మగతోడయ్యిండి ప్రభా మరి మాత్మలు మీ చెట్టుగా పగిస్తూ ప్రభా నీ యొక్క రాఖరికి మందిని సిద్ధ పంచుకోమని ఏచు కృష్ణు నామంలో ప్రార్థిస్తున్నాం పరిశుద్ధంగా తండ్రి గొప్ప తండ్రి గొప్ప రాజా నీకు వందనాలు తండ్రి ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వంద నెల రాజా నుంచి ప్రభుత్వ కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన వేసే ప్రభా భయంకరమైన నాయన రోజుల నుంచి మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు నీకు ఎంత వందనలు తండ్రి ప్రభా ఎస నీకు ఎంత కృతజ్ఞతలు తండ్రి ప్రభా ఇంత మంచి సమయం వాక్యము నాయన వేసే పంచుకున్నందుకు నీకు వందనలు తండ్రి ప్రభా అదేవిధంగా నాయన వేసే ప్రభా మరి నేను ఎతి ఒక్కరూ నేనే సార్ నీ సువార్థ తెలుసుకోవాలి తండ్రి ప్రభా అనేకులు ఉన్నారు తండ్రి నాన్న వాళ్ళకు నీ పేరేంటి తెలియదు తండ్రి ప్రభా అలాంటి వరకు నేను ఎువార్త అందబడాలి తండ్రి నాయనసభ ఓపికతో ప్రేమతో కలిగి ఉండాలి తండ్రి ప్రభా ఎస్ మీ పర్లోక్క జ్ఞానం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అనేకులు ఉన్నారు తండ్రి ప్రభా మరి నానేశ్వర ప్రభా నీ నీ గురించి తెలియకుండా మరణించిపోతున్నారు తండ్రి ప్రభా ఎస్ మరి దురదనాలు ఉన్నాయి ముందుకు నాయనేశ్వర చాలా దురద్రాలు ఉన్నాయి తండ్రి ప్రభా ఎస్ అయ్యా అవన్నింటినీ జయించి ముందుకు కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీరు మాకు సాయం తెచ్చండి ప్రతి ఒక్కరికి సువార్ అందబడాలి తండ్రి నైనెస్ ప్రభా అదేవిధంగా కేబీపీన ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం ప్రాధం చేస్తున్నాం వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వాదించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా మా బ్రదర్స్ నైనెస సేవ సేవ విమితమై వెళ్ళినారు తండ్రి ప్రభా వాళ్ళని దీవించి ఆశీవదించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ క్షేమంగా ఇంటికి వచ్చినట్టు సాయం తెచ్చండి ప్రభా మారు మనసు పొంది ప్రభా బాప్తిసం తీసుకొని ప్రభా మరి రక్షణ ఒకసారి వస్తుంది తండ్రి నాయనసే ప్రభ రక్షణ జీవం కలిగి ఉండాలి తండ్రి నాయనసే ప్రభా మరి వాళ్ళ తప్పులు అలా చేయకునే రక్షణలకు వచ్చి ప్రభా వాళ్ళ ద్వారా అనేకులు నాయనసే సువర్త చేయాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభాసే వాళ్ళు విని నేనేసే విని గుర్తించి ఎరిగి మీరే నిజమైన దేవుడు తెలుసుకొని ప్రభా మీ కొరకు మా కలవడుసంలో గుర్తించి నేనసే వాళ్ళ ప్రభా వాళ్ళు పాపశమం ఒప్పుకొని నేనెసేవాళ్ళం వాళ్ళు ముందుకు వెళ్ళాలి తండ్రి నేనైసే ప్రభా సయ్యా మీరు సాయం తెచ్చేయండి ప్రభా ఆ ప్రాంతంలో నేనైసే ప్రభ వాళ్ళకి ఎటువంటి సమస్యలు సమస్యలు ఉన్న ప్రభా మీరే తీర్చివచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఆ ప్రాంతం మొత్తం ఏసు క్రీస్తు నామంలో శాంతి సమాధానం కలున్గాక అదేవిధంగా వాక్యం చెప్పిన శిష్ట కోసం దీనికి ఆస్వాదించండి ప్రభా కుటుంబాన్ని కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి యొక్క చిన్ని ప్రాధాన్యం మీ చే అప్పగిస్తూ ఏసు తండ్రి ఆమెన్ మరణ ప్రభా త్వరగా రము రక్తమే జం ప్రభేస్ అపవాద క్రియల నాశనం తండ్రిని కార్యం నిరంతరం జయం జండి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప ప్రేమ శాంతి సమాధానం నడిపింపు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండు గాక ఆమెన్